శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవరచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీపము అనప్పుడు ఆరవ ప్రకరణాన్ని ఈరోజు శుభారంభం చేసుకుంటున్నాము శ్రీ విద్యారణ్య గురుదేవులు ఈ ఆరు ప్రకరణాల వరకే వ్రాసినారు మిగతా ఏడవ ప్రకరణం నుండి పదిహేను ప్రకరణాల వరకు శ్రీ భారతీ తీర్థుల వారు వ్రాసారు ఈ చిత్ర దీపం అనేటువంటి ప్రకరణాన్ని విద్యారాయణ గురుదేవులు చాలా యోచించి ముముక్షలకు అత్యంత ఉపయోగపడినట్లుగా ఇక్కడ అనేక విషయాలను క్రోడీకరించి చక్కని యోజన చేసి పొందుపరిచినాడు ఇందులో రెండు వందల తొంభై చాలా పెద్దదిగా ఉంది ఆరు ఏడు మరియు తొమ్మిది ఈ మూడు ప్రకరణాలు చాలా పెద్దవిగా ఉంటాయి అనేక విషయాలు ఇందులో శ్రీ గురుదేవులు పొందుపరిచి స్తారు ఇప్పుడు శుభారంభం చేసుకుందాము ఆరో ప్రకరణము చిత్ర దీపము అథ చిత్రీప అథ అనేటువంటి శబ్దం నాకు ముఖ్యంగా ఐదు అర్థాలు ఉంటాయి ఏవి మంగళానంతరారంభ ప్రాశ్న అథో అథి అనంటే అథ అంటే మంగళము అని అర్థము అథ అంటే ప్రారంభము అని అర్థము అథ అంటే అనంతరము తర్వాత అని అర్థము ప్రశ్న మరియు పూర్ణము అనే విధంగా ఐదు అర్థాల్లో అథశబ్దం వాడపడుతుంది ఇక్కడ అథ అంటే తరువాత అంటే వివేక పంచకము ముగిసిన తర్వాత ఇప్పుడు దీపంచకము ప్రారంభమవుతుంది ఇంత దగ్గర వివేకము అనంటూ చెప్తూ వచ్చాడు ప్రత్యక్షతత్వ వివేకము భూత వివేకము పంచకోశ వివేకము ద్వైత వివేకము మహావాక్య వివేకము ఇది వివేక పంచకము ఇప్పుడు దీప పంచకం చిత్ర దీపము తృప్తి నాటక దీపం అందులో మొదటిది చిత్ర దీపం ఈ చిత్ర దీపమును అథ అనంటూ ప్రారంభం చేస్తున్నాడు అథ అంటే అనంతరము అంటే వివేక పంచక చింతన ఇది ఒక అర్థము అన్వయమైతుంది అనంతరము తరువాత అనే అర్థము అత శబ్దానికి అన్వయిస్తుంది ఇక చిత్ర దీపము ఇదొక పృత గ్రంథము కాబట్టి మంగళం కూడా అర్థమవుతుంది మంగళానంతర అర్థం కూడా మంగళం అర్థం కూడా ఉంది అందుకని మంగళ వివేక పంచకము పూర్తి అయిన పిమ్మట చిత్ర దీపం అనేటువంటి గ్రంథాన్ని మేము శుభారంభం చేస్తున్నాము అని గ్రంథకర్త ఈ ఆరవ ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నాడు అయితే మనం మొదట్లోనే చెప్పుకున్నాము ఈ ప్రకరణలో ఒకదానికి సంబంధం లేదు ఏ ప్రకరణానికి ఆ ప్రకరణం పృత గ్రంథం ఉన్నది విచిత్ర దీపం అనేది పృత గ్రంథం మరి గ్రంథం ఉన్నప్పుడు గ్రంథారంభంలో మంగళాచరణం చెయ్యాలి అనుబంధ చతు చెప్పాలి ఇవన్నీ కర్తవ్యం ఉంటాయి గ్రంథకర్తకు శిష్టాచార సంప్రదాయానుసారంగా మంగళాచరణము చెయ్యాలి నిర్విఘ్న పరిసమాప్తి మంగళమాచరేత్ అనేటువంటి అనుమతి శృతి అనుసారంగా మంగళాచరణము చేస్తున్నాడు శ్లోకం చదవండి యథా చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం తథా అవస్థ చతుష్టయం యథ ఏ ప్రకారంగా చిత్రపటే చిత్తరు చిత్రపటం దాని ఎందు నాలుగు అవస్థలు ఉంటాయి తథ అదే విధంగా పరమాత్మని అవస్థ చతుష్టయం విజ్ఞేయం పరమాత్మందు కూడా నాలుగు అవస్థలు ఉంటాయి అని అంటూ ఉద్యారణ గురుదేవులు ప్రతిజ్ఞాపూర్వకంగా గ్రంథాన్ని ఆరంభం చేస్తున్నాడు ఆ నాలుగు అవస్థలు చిత్రపటం నందు ఎలా ఉంటాయి పరమాత్మందు ఎలా ఉంటాయి ఇక వాటి యొక్క విశ్లేషణ విస్తారంగా ఉంటుంది ఇప్పుడు ఇంతనే తెలుసుకోండి సరే ఇప్పుడు గ్రంథాన్ని ఆరంభిస్తున్నాడు మరి మంగళం చేయాలి కదా మరి ఇక్కడ ఏమని మంగళం గ్రంథకర్త అంటే పరమాత్మను స్మరించడమే మంగలం అంతే పరమాత్మ కంటే మంగళమైనది మరొకటి ఉందా చెప్పండి మంగళ మంగలం మంగళం మంగళములకే మంగళ స్వరూపుడైన అందువల్ల పరమాత్మని అనే శబ్దము నివేశం చేసి ఇక్కడ పరమాత్మను స్మరిస్తూ మంగళము చేస్తున్నాడు ఎందుకంటే గ్రంథారంభములు మంగళాచరణ చెయ్యాలి శిష్టాచార సంప్రదాయానుసారంగా అనుమత శృతి అనుసారంగా మంగళాచరణ చెయ్యాలి ఇది కర్తవ్యం అందుకని మంగళాచరణం చేసినట్లయింది పరమాత్మను స్మరించినంత మాత్రం చేతనే ఏ విధంగా లోకంలో ఎవరైనా ఒక శుభకార్యాన్ని తలపెట్టి అతడు ఆ కార్యాన్ని చేయడానికి వెళ్తున్నాడు అనుకోండి అదే సమయానికి వేరొకరు వారు ఏదో శుభకార్యం చేసుకుంటున్నారో వాళ్ళు మంగళ వాయిద్యాల చేత ఎదురైనారు ఒక ఆయన ఎదురుగా అటు వెళ్తూ ఉన్నాడు శుభకార్యాన్ని ఆరంభించడానికి ఇతడేమీ మంగళ వాయిద్యాలు పట్టుకొని పోవడం లేదు కానీ ఆ శబ్దం వినంత మాత్రాన్ని ఇతనికి మంగళమైపోతుంది ఎందుకు మంగళ వాయిద్యాల ధ్వని వినడంతోనే మంగళమైనట్లే శుభం అన్నట్లు లేదా ఒక్కోసారి సుహాసిని స్త్రీ ఎదురైతే కూడా మంగళముగా పరిగణిస్తారు ఒక్కోసారి నిండుకుండా ఎదురుగా వస్తే కూడా అది మంగళముగా భావిస్తారు అంత మాత్రం చేతనే మంగళమైనట్లే అట్లే ఇక్కడ పరమాత్మ అని స్మరించినంత మాత్రం చేత మంగళమైనట్లే మంగళాచరణ చేయబడినట్లే ఈ ప్రకారంగా మంగళాచరణ పూర్వకంగా గ్రంథాన్ని ఆరంభిస్తూ సంబంధిక విషయశ్చ ప్రయోజనం వినా అనుబంధం మంగళం నేత అని చెప్పడం మరి మంగళాచరణములోనే అనుబంధ చతు కూడా చూపెట్టాలి అనేటువంటి నియమానుసారంగా ఈ శ్లోకంలో అనుబంధ చతుష్టము కూడా చూపెట్టినాడు గ్రంథకర్త ఎక్కడ చెప్పాడు ఇక్కడ అనుబంధ చతుష్టయం అంటే మనం పూర్వం చెప్పుకుంటూ వచ్చాం కదా ఏమని విషయము ప్రయోజనము అధికారి సంబంధము అవునా మరి ఈ నాలుగిటికీ అనుబంధ చతుష్టయం మరి ఇక్కడ ఎక్కడ చెప్పాడు శ్లోకంలో అంటే పరమాత్మ అనేటువంటి శబ్దంలోనే అనుబంధ చతుష్టయం కూడా నిహితమై ఉంది ఎందుకు సకల వేదాంతములకు ప్రతిపాద్య విషయం ఎవరు చెప్పండి పరమాత్మనే కాదా పరమాత్మయే కదా అంటే విషయము చెప్పినట్లయింది సకల వేదాంతాలకు అంటే సకల ఉపనిషత్తులకు ప్రతిపాద్య విషయం ఎవరు పరబ్రహ్మము అది విషయం ప్రతిపాద్య విషయము మరి విషయం ఒకటి చెప్పినట్లయిందా లేదా అయింది తర్వాత ప్రయోజనము అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అజ్ఞాత కాలంలో ఏ ప్రతిపాద్య వస్తువు విషయముగా ఉంటుందో ఆ బ్రహ్మ వస్తువు అదే జ్ఞాతమైన తర్వాత ప్రయోజనము ఎందుకు ప్రయోజనం అంటే మనం ఎవరు ఏమని చెప్పుకుంటాము సర్వదు నివృత్తి పరమానంద రూప బ్రహ్మ ప్రాప్తి అంటే మోక్షము ఇదే ప్రయోజనం కదా మరి మోక్షం పరబ్రహ్మం కంటే భిన్నంగా ఉందా బాబా బ్రహ్మనందు సకల యొక్క నివృత్తి మరి బ్రహ్మ స్వత పరమానంద రూపుడు మరి పరమాత్మయే మోక్షస్వరూపుడు అందుకని అజ్ఞాత బ్రహ్మ విషయముగా ఉంటే జ్ఞాత బ్రహ్మ ప్రయోజనం అవుతుంది ఎప్పుడైతే గురువు గురు ఆశ్రయించి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటాడో ఆ పరమాత్మయే ప్రయోజనం అహం బ్రహ్మాత్మ అని జ్ఞానాన్ని పొందిన తర్వాత అతడు ఏమైపోతాడు బ్రహ్మవేద బ్రహ్మవే భవతి బ్రహ్మము ఎరిగినవాడు బ్రహ్మమే అయిపోతాడు మరి బ్రహ్మమే మోక్ష రూపం మరి మోక్షము అనే ప్రయోజనం సిద్ధించిందా లేదా ఈ విధంగా విషయము ప్రయోజనం చెప్పినట్లయింది ఇక ఆ ప్రయోజన ప్రాప్తి కాము అధికారి ఆ ప్రయోజనాన్ని ఎవరైతే కోరి గ్రంథాన్ని అధ్యయనం చేయటం ఎందుకు ప్రవృత్తం అవుతాడో అతడు అధికారి అనబడతాడు ఇక సంబంధాలు యథాయోగ్యం ఊహించుకోవాలి ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధము కర్త కర్తవ్య భావ సంబంధము నివర్త నివర్తక భావ సంబంధము బోధ్య భావ సంబంధము ప్రాప్య ప్రాపక భావ సంబంధము ఇత్యాది అనేక సంబంధాలను మనం యథాయోగ్యంగా ఊహించుకోవాలి కాబట్టి ఈ ప్రకారంగా మంగళాచరణ పూర్వకంగా అనుబంధ చతుష్టయాన్ని కూడా సూచిస్తూ గ్రంథాన్ని ఆరంభించటకు ప్రతిజ్ఞాపూర్వకంగా మొట్టమొదటి శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు శ్రీ విద్యారాయణ గురుదేవుడు ఇక టీకాకారులు కూడా మంగళాచరణం చేశారు కదా మరి వారి యొక్క మంగళను కూడా మనము అవలోకనం చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది మొట్టమొదటి పండిట్ పీతాంబర్జీ వారు హిందీ అనువాదకర్త మంగళాచరణం చేశాడు అవి చూడండి వాణి వినాయక వేసాయ గ్రంథ రచనే చుభారంభం చేస్తూ విద్యా అధిష్టాతి దేవత అయినటువంటి సరస్వతీ దేవికి మరి సకల విఘ్నాలను దూరం చేసేటువంటి విఘ్ననాయకుడు గణపతికి నమస్కారం చేస్తూ ఈ చిత్ర దీపం అనేటువంటి గ్రంథానికి టీక వ్రాయుడకు ఉపక్రమిస్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు వాణి అనగా సరస్వతి వినాయకుడు అనగా గణపతి వీరిద్దరు కూడా ఈశ్వరులు విద్యా అధిష్టాతీ దేవతలు సమర్థులు ఈశ్వరుడు అంటే ఈసీష్ట సమర్థుడు అని అర్థం విద్యను ప్రదానం చేయటకు సమర్థులు అనేటువంటి వీరు మరియు సర్వసిద్ధి విధాయకు సకల సిద్ధులను ప్రదానం చేసేటువంటి ఈశ్వరులు సమర్థులు సకల సిద్ధులు ప్రదానం చేయాలంటే కూడా సామర్థ్యం ఉండాలి కదా మరి ఆ సామర్థ్యం ఉన్నది కాబట్టి వాళ్లకు ఈశ్వరులు అని సంబోధించాడు అటువంటి వాణి వినాయకులకు ఈ గ్రంథ రచన నాకు సహాయకంగా ఉండి గ్రంథం నిర్విఘ్నంగా పూర్తి అవ్వటప్పు మరి గ్రంథంలో సకల పద పదార్థములకు అనువాదం చేసి తాత్పర్యాన్ని చెప్పేటువంటి స్ఫూర్తిని ఆ వాణి సరస్వతీ దేవి నాకు ప్రసాదించి సహాయపడుగాక అని వారిని స్మరిస్తూ మంగళాచరణ చేశాడు తర్వాత ఇప్పుడు టీకను వ్రాయడానికి ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాడు శ్రీమత్ సర్వ గురోన్న పంచదశ నృభాషం చిత్ర దీపస్య అంటే బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యంతో సకల గురువులకు వందనమాచరిస్తూ శ్రీ విద్యారణ్య గురు దేవులు వ్రాసినటువంటి చిత్ర దీపము అనేటువంటి ఈ ప్రకరణ గ్రంథానికి తత్వ ప్రకాశక అనేటువంటి పేరుతో మేము నృభాషయ అంటే నరభాషలు అంటే హిందీ భాషలో వ్యాఖ్యానం కురవే వ్యాఖ్యానమును మేము చేస్తున్నాము అనంటూ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు గురు నమస్కారం మంగళాచరణము మరి దేవతా నమస్కారాత్మక మంగళాచరణం కూడా చేసి టీకాను ప్రారంభం చేస్తున్నాడు అట్లే శ్రీ రామకృష్ణ వారు కూడా మంగళాచరణం చేస్తున్నాడు ఇంతకు పూర్వము ఐదు ప్రకరణాలలో ఒకే ఒక శ్లోకాన్ని మంగళాచరణంగా చెప్పి టీకా ప్రారంభం చేశాడు కానీ ఈ గ్రంథం పెద్దగా ఉంది బృహత్ కాయం గ్రంథం కాబట్టి మరి గ్రంథం యొక్క కాయమును అంటే గ్రంథం యొక్క శరీరాన్ని బట్టి మంగళములు కూడా అధికంగా చేయాలి ఎందుకంటే ఈ విశాల ఖాయం కలిగినటువంటి గ్రంథాన్ని చక్కగా టీకా రచన చేయాలి అనంటే మరి చెప్పలేము పూర్వ జన్మల్లో గానీ ఏ జన్మల్లో కానీ ఏమైనా పాపదోషాలు ఉంటే అవి గ్రంథరచన ఎందు విఘ్నములుగా వచ్చి నిలబడవచ్చు ఆ విఘ్నాలు నశించాలి అనంటే బహుళ మంగళం చెయ్యాలి అనేటువంటి అభిప్రాయం చేత మూడు మంగళాలు చేశాడు మొదటి మంగళం చూడండి సంస్కృత టీకాకారు శ్రీరామకృష్ణ వారి యొక్క మంగళము శుక్లాం బరధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నోపశాంతి విఘ్న నాయకునికి నమస్కారం చేస్తూ స్మరిస్తూ మంగళాచరణ చేసినాడు ఎటువంటి విఘ్న నాయకుడు అంటే ఆ విఘ్నేశ్వరునికి అనేక విశేషణాలు ఇచ్చి చెప్తూ ఉన్నాడు శుక్లాం శుక్లం అంటే తెల్లని అంబరం అంటే వస్త్రము ధర అంటే ధరించినటువంటి వాణిని ఊర్చి ధ్యానించవలను విష్ణు విష్ణువును ఇతడు విఘ్నేశ్వరుడు కదా ఇతడు విష్ణు ఎట్లయితాడు విష్ణువు అయితే చతుర్భుజ మనకు ప్రసిద్ధం కదా మరి విఘ్న నాయకునికి కూడా విష్ణువు సంబోధన చేయడం జరిగింది ఇతడు విష్ణు ఎలా అవుతాడు అనంటే పండిత్ పీతాంబర్జీ వారు చెప్పారు సత్యయుగ వారి విష్ణు హై సత్యయుగం అంటాడు లేదా విష్ణు అనంటే విష్ణు వ్యాపని అనేటువంటి ధాతువు చేత ఏర్పడినటువంటి శబ్దం విష్ణు శబ్దం వ్యాపకార్థంలో ఓడబడుతుంది మరి ఈ విఘ్నేశ్వరుడు వ్యాపకమైనటువంటి పరబ్రహ్మ కంటే భిన్నంగా లేడు కదా ఏవేవైతే నామ రూపాలు ఉంటాయో ఇవి కల్పితములు బ్రహ్మ విష్ణు రుద్రుడు గణపతి సరస్వతి ఇవన్నీ కల్పితములే కదా శుద్ధ చైతన్యం నందు మరి గణపతి కూడా కల్పితమే అబ్ది అపార స్వరూప మమ లహరి విష్ణు మహేష్ విధిరవిచంద వరుణ యమ శక్తి ధనేశ్ విచార సాగరంలో ప్రథమం మంగళాచరణు ఏం చెప్పారు సముద్రం వలె అపారమైన నా స్వరూపం నందు బ్రహ్మ విష్ణు రుద్రుడు దేవి సూర్యుడు కుబేరుడు వీళ్ళందరూ కూడా అల లాంటి వారు కల్పితమైనటువంటి వారు అని అంటే శుద్ధ చైతన్యం నందు ఈ నామరూపాత్మకమైనటువంటి సకల ప్రపంచము కల్పితమే కాబట్టి అందులో ఈ వినాయకుడు కూడా కల్పితమే మరి కల్పితమైనటువంటి వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారించినట్లయితే అధిష్టానమేవా అధిష్టానమే రజ్జువునందు కల్పించబడినటువంటి సర్పము దాని యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి రజ్జు కంటే భిన్నంగా దానికి ఏమైనా సత్తా స్ఫూర్తి స్వరూపం ఉందా చెప్పండి రజ్జువే సర్పము వలే కనపడుతుంది రజ్జు కంటే భిన్నంగా సర్పం అంటూ ఒకటి ఉందా లేదు అదే విధంగా ఈ సకల దేవతలు గాని మనుష్యాదులు గాని పశు పక్షి నార రాక్షసులు వీళ్ళందరూ కూడా కల్పితం మరి వీరందరూ కూడా శుద్ధ చైతన్యం కంటే అధిష్టాన చైతన్యం కంటే భిన్నం కాదు మరి ఆ చైతన్యం వ్యాపక చైతన్యము అందుకని గణపతి కూడా వ్యాపక స్వరూపుడే విష్ణు వ్యాపనే అటువంటి వ్యాపక స్వరూపం విఘ్ననాయకునికి నమస్కారం అన్నాడు శశివర్ణం అతని యొక్క వర్ణం రంగు ఏ విధంగా ఉంటుందో చంద్రుని యొక్క వర్ణం చంద్రుడు ఏ విధంగా శ్వేత వర్ణం కలిగి ఉంటాడో అట్లా ఇతను యొక్క వర్ణం కూడా శ్వేత వర్ణం గలది అంటాడు ఇక చతుర్భుజం నాలుగు భుజాలు నాలుగు చేతులు గలవాడు ప్రసన్న వదనం అతని ముఖాన్ని చూసినంత మాత్రాన్ని మనకు ప్రసన్నత ప్రాప్తం ఆనందం ప్రాప్తం అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యా ధ్యానించవలే ఎందుకు ధ్యానించాలి అంతే కదా ఎందుకంటే ఒక నానుడి ఉంది కదా ప్రయోజన మన నా మందోపి ప్రవర్తతే ప్రయోజనం సంప్రవృతే కారణం ఫల లక్షణం ప్రయోజనము ఏ కార్యం గాని చక్కగా ప్రవృత్తం ఒకటకు హేతు కారణం ఉన్నది సంప్రవృతే కారణం ఫల లక్షణం ప్రయోజనం ఫలరూపమైనటువంటి ఏ ప్రయోజనం ఉన్నదో అది ప్రవృత్తికి హేతు ఉన్నందు ప్రయోజనం అనుదిశ నా మందోపి ప్రవర్తతే ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఎంత మంద ప్రజ్ఞుడు కూడా ప్రవృత్తుడు కాడు అని సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనేటువంటి గ్రంథంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు శ్లోకంలో చెప్తాడు మరి ఇక్కడ విఘ్నేశ్వరునికి నమస్కారం ఎందుకు చేస్తున్నావు అంటే సర్వ విఘ్నోపశాంతే సకల విఘ్నాలన్నీ కూడా ఉపశమించుగాక అందుకోసము అతన్ని ధ్యానిస్తున్నాము అంటాడు సర్వ విఘ్నాలు అన్నాడు ఏ ఒక్క విఘ్నం కూడా మిగిలకుండా సకల విఘ్నాలన్నీ కూడా ఉపశాంతి అంటే నాశనమగట కోసము విఘ్నేశ్వరుణ్ణి ధ్యాయేత్ అంటాడు ధ్యానించవలను అంటాడు ఈ ప్రకారంగా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూ ఎస్య స్మరణ మాత్రేనా విఘ్న దూరం ప్రయాతి హి వందేహం దంతి వక్రంథం వాంఛితార్థ ప్రదాయకం ఎస్య స్మరణ మాత్రేనా విఘ్న దూరం ప్రయాంతి ఎవరిని స్మరించనంత మాత్రం చేతనే సకల విఘ్నాలన్నీ కూడా దూరమైపోవును ప్రయాంతి అంటే ప్రకర్షణ యాంతి ప్రయాంతి విశేషంగా నాశనమైపోవాలి అందుకోసము విఘ్నేశ్వరుణ్ణి నమస్కరిస్తున్నాము అంటాడు ఎవరైనా ఒక గ్రామానికి వెళ్ళిపోయాడు అనుకోండి వెళ్ళిపోయినోడు అటే పోతాడా మళ్ళొస్తాడా మళ్ళీ తిరిగి వస్తాడు కదా అట్లా ఈ విఘ్నాలు ఎట్లా భగవంతుణ్ణి మాత్రాన పోయినాయి అనుకోండి వాళ్ళు పోయినాయి మళ్ళీ తిరిగి రావచ్చు కదా అందుకని పొయినోడు తిరిగి వస్తుంది కదా వాళ్ళు విఘ్నాలు పోతే మళ్ళీ రావచ్చు కదా అందుకని విఘ్నాలు తొలిగిపోయినాయి తొలగిపోవాలి అటే పోవాలి మళ్ళీ తిరిగి రావద్దు అందుకని విఘ్నేశ్వరుని స్మరించినంత మాత్రం చేత సకల విఘ్నాలు నాశనమే ఇంకా మళ్ళీ రావు అందుకని పురాంతి పురా ఒక్కసారిగా పెట్టినాడు ఆడ టిప్పను చూడండి ఎద్యపి దూర్ గయేదే పరదేశకు గయే పురుషకి న్యాయి ఫేరు ప్రాప్తి ఓవెంగే భగవంతుని స్మరించినంత మాత్రం చేత విఘ్నాలు దూరం అవుతాయి ఏ విధంగా పరదేశం వెళ్ళినటువంటి పురుషుడు వెళ్ళిపోయినాడు కానీ మళ్ళీ తిరిగి వస్తాడు కదా అట్లా ఈ విఘ్నాలు పోయినై మళ్లీ తిరిగి రావచ్చు కదా అని ఈ విధంగా అంటే తథాపి ప్రకర్ష పద్ పొడహయే అందుకని ఇక్కడ పురా యాంతి ప్రకర్షణ యాంతి ప్రకర్షణంగా లెస్సగా వెళ్లిపోతాయి అంటే మళ్ళీ తిరిగి రావు ఇక అందుకని ప్ర ఉపసర్గ పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు ఇక్కడ తీసుకరి విఘ్న ఫెరీ ప్రాప్తం ఓవేనయి ఆ ప్ర ఉపసర్గ పెట్టినందు వలన స్మరించినంత మాత్రం చేత సకల విఘ్నాలు నాశనమైపోతాయి మళ్ళీ రావు ఇంత నష్ట ఓవే అవి అయిపోతాయి మళ్ళీ తిరిగి రావు అందుకని ప్రతి కార్యం కూడా ప్రప్రథమంలో విఘ్నేశ్వరుణ్ణి స్మరించాలి అని సంప్రదాయం శాస్త్ర నియతి ఉంది అందుకని తం దంతి వక్త్రం అటువంటి దంతి వక్ము అంటే ఏనుగా దంతము కలిగినటువంటి శ్రీ విఘ్న నాయకుని వాంచితార్థ ప్రదాయకం కోరిన కోరికలన్నింటినీ ప్రసాదించేటువంటి విఘ్ననాయకుణ్ణి అహం వందే నేను నమస్కరించుచున్నాను అని ఈ విధంగా మంగళాచరణం చేసి ఇంకొక మంగళాచరణం కూడా చేస్తున్నాడు శ్రీరామకృష్ణ వారు నత్వ శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వరౌ క్రియతే చిత్రీపత్ బోధిని శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వరౌ నత్వా శ్రీ భారతీ తీర్థులైనటువంటి పరమ గురువులకు గురుదేవులైనటువంటి స్వగురువులకు నమస్కారం చేసి చిత్ర వ్యాఖ్యాం క్రియతే ఈ చిత్ర దీపం అన్నప్పుడు ఈ బృహద్ గ్రంథమునకు తాత్పర్య బోధిని అనేటువంటి టీకను మేము వ్రాస్తున్నాము క్రియతే అంటే కర్మని ప్రయోగం మయా క్రియతే నా చేత అంటే నేను ఈ వ్యాఖ్యానము చేస్తున్నాను అని మంగళాచరణం చేసినాడు గురు నమస్కారము దేవతా నమస్కారము చేసి ఇక వారి యొక్క టీకను ప్రారంభిస్తున్నారు శ్రీ రామకృష్ణ వారు తాత్పర్య అని అంటే ఏమిటి పద ఆకే వక్తాకి ఇచ్చారూపు తాత్పర్యపు బోధన కరణ్యహారీ టీకా తాత్పర్య బోధిని తాత్పర్యం అంటే ఏంది వక్త యొక్క ఇచ్చ తాత్పర్యం వక్త యొక్క అభిప్రాయం ఉందో అది తాత్పర్యం ఆ తాత్పర్యాన్ని చక్కగా ముముక్షువులకు సులభంగా బోధ అగుట కోసము మేము ఈ టీకాను రాస్తున్నాం కాబట్టి ఈ టీకా పేరు తాత్పర్య బోధిని అని నామకరణం చేసి ఈ మేము పురాయుటకు ఉపక్రమిస్తున్నాము అంటూ శ్రీ రామకృష్ణ వారు మంగళాచరణం చేస్తూ ఇప్పుడు టీకను ప్రారంభిస్తున్నారు చికీర్షిత గ్రంథస్ నిష్ప్రత్యూహ పరిపూరణాయ పరమాత్మని ఇది పదైన ఇష్ ఇష్టదేవత తత్వానుసంధాన లక్షణం మంగళం ఆచరణ అసే గ్రంథస్య వేదాంత ప్రకరణత్వా తదీయ విషయాది సిద్ధ్యం మనసి నిధా అధ్యారోపాయమను పరమాత్మని ఆరోపిత జగత స్థితి ప్రకారం స దృష్టాంతం ప్రతిజానీ యథాయితీ అంటు కర్తుర్సా ఇచ్చార్థక ధాతువు డూక్ణే అనేటువంటి ధాతువు ఇచ్చాధక ప్రత్యే చికీర్సా అవుతుంది అంటే వ్రాయదలుచుకున్నటువంటి ఈ గ్రంథమును ప్రారంభిస్తూ శ్రీ విద్యారణ్య గురుదేవులు నిష్ప్రత్యుహ పరిపూరణాయ ప్రత్యూహం అంటే విఘ్నము దోషము పాపము అంతరాయము అనేక శబ్దాల చేత చెప్పబడేటువంటి ఈ విఘ్నాలు ఏవైతే ప్రతిబంధకాలు వాటి అన్నింటినీ నాశనం చేయుట కొరకై నిష్ప్రత్యుహ పరిపూరణాయ ప్రతిబంధక రహితముగా ఈ గ్రంథము నిర్విఘ్నంగా పరిసమాప్తం కావాలి అన్నటువంటి ఇచ్చచేత శ్రీ గురుదేవులు మొట్టమొదటి శ్లోకంలో పరమాత్మని అని ఈ శబ్దాన్ని నివేశం చేసి ఇష్ట దేవత తత్వానుసంధాన లక్షణం మంగళం ఆచరణ సకల జీవులకు వారి వారికి దేవతలు ఉంటారు ఆరాధ్య దేవతలు ఉంటారు కాని పరమ అభిష్టం ఎవరు చెప్పండి పరమాత్మ అందుకని ఇష్టదేవత ఎవరు అందరికీ అని అంటే పరమాత్మ ఆ పరమాత్మనే ఇష్టదేవుడు ఎందుకనంటే ఎవరికైనా అడగండి మీకు ప్రపంచంలో అత్యంత ఇష్టమైనటువంటి వస్తువు ఏమిటి అని అడగండి ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు నాకు కొడుకంటే ప్రియమంటాడు మనవడంటే ప్రియమంటారు ధనం అంటే ప్రియమంటారు నానా రకాలుగా ఉంటారు కదా లోకంలో కానీ అవే ఒకవేళ ప్రతికూలమైనప్పుడు ఎవరు ప్రియం చెప్పండి మనకు విద్యారాయణ గురుదేవులే స్వయంగా పన్నెండో ప్రకరణలో చెప్తాడు విత్తాత్ పుత్ర ప్రియ పుత్రాత్ పిండ పిండా త్రియం ఇంద్రియా ప్రాణాద్ ఆత్మ పర ప్రియ అని చెప్పింది చివరికి పరమ ప్రీతికి విషయం ఎవరు అంటే ఆత్మ ఎవరెవరో ప్రీతికి విషయం ఉంటారు కాని అవే ప్రతికూలమైతే వాటి ఉన్నటువంటి ప్రీతి బుద్ధి తొలగిపోయి తన ఎందే ప్రీతి మిగులుతుంది అంటే ఆత్మ అంటే ఎవరు స్వరూపం అంటే స్వయంగా తానే స్వయం హి తత్ మరి తానే పరమప్రీతికి విషయం తదే తత్ప్రేయ అని ఈ విధంగా గృహదరణ యొక్క శృతి కూడా చెప్తుంది ఈ ఆత్మనే పరమ ప్రీతికి విషయం ఉన్నది మరి ఈ ఆత్మనే పరమాత్మ అని చెప్పింది ఉన్నది వేదాంతమేం చెప్తుంది ఈ ఆత్మనే పరమాత్మ పరమాత్మనే ఏ ఆత్మ అన్నప్పుడు పరమ ప్రీతికి విషయమైనా లేదా పరమాత్మ అందువల్ల ఇష్టదేవత తత్వానుసంధాన లక్షణం మంగళం ఆచరన్ ఇష్ట దేవత అయినటువంటి పరమాత్మను స్మరిస్తూ పరమాత్మ యొక్క తత్వము యథార్థ స్వరూపమును స్మరిస్తూ మంగళాన్ని ఆచరణ చేస్తున్నాడు మంగళం అంటే విఘ్న ధ్వనుసుకే అనుకూల వ్యాపారకు మంగళకయ్యే విఘ్నమును నాశనం చేయగలిగేటువంటి ఏ అనుకూల వ్యాపార విశేషం దానికి మంగళము అంటారు అది గురు నమస్కారం ఉండొచ్చు దేవతా నమస్కారం ఉండవచ్చు లేదా నమస్కారాత్మక మంగళం వస్తు నిర్దేశ రూప మంగళము మరి ఆశీర్వాద మంగళము అని అంటూ చెప్పుకుంటూ వచ్చాము ఏ ప్రకారమైనటువంటి మంగళమైనా ఉండొచ్చు అది విఘ్నాలను నాశనం చేస్తాం ఇక్కడ పరమాత్మని అన్నప్పుడు వస్తు నిర్దేశం మంగళం అందులో కూడా నిర్గుణ వస్తు నిర్దేశ రూప మంగళము చేస్తూ గ్రంథస్య వేదాంత ప్రకరణత్వాత తది అయ్యేవ తద్వత్తా సిద్ధం మనసు నిధాయ చిత్ర దీపం అనేటువంటి ఈ గ్రంథ విశేషం ఉందో ఇది ఉపనిషత్తుల కంటే భిన్నము కాదు ఇది ఉపనిషత్తుల్లో ఏ పరబ్రహ్మ వస్తు ప్రతిపాదించబడుతుందో అదే పరబ్రహ్మ వస్తువును ప్రతిపాదించడం జరుగుతుంది ఈ చిత్ర దీపం మరి ఎప్పుడైతే ఉపనిషత్తుల యొక్క విషయమే ప్రతిపాద్యముగా ఇక్కడ శ్రీ గురుదేవులు చెప్తూ మరి ఉపనిషత్తులకు ఏదైతే అనుబంధ చతుష్టం చెప్పబడిందో అదే ఇక్కడ గ్రహించాలి వేదాంత ప్రకరణ త్వత వేదాంత ప్రకరణం ఉన్నందులన వేదాంతములు అంటే ఉపనిషత్తులకు ఏది విషయము ఏది ప్రయోజనము అధికారి ఎవడో అవే ఇక్కడ చెప్పుకోవాలి తది అయ్యేవ విషయాది ఆ వేదాంతం అంటే ఉపనిషత్తులకు ఏ విషయాదులు ఉన్నాయి ఆ అధికారి సంబంధము అనుబంధ చతుష్టం ఏదైతే వేదాంతములకు చెప్పబడిందో తద్వత్తా సిద్ధం మనిషి అవే విషయాదులు అవే అనుబంధ చతుష్టయము ఇక్కడ చెప్పుటకు మనసులో నిధాయ అంటే మనసులో పెట్టుకొని ఈ గ్రంథాన్ని ప్రారంభించడానికి మొట్టమొదలు ఒక న్యాయాన్ని అనుసరించినాడు ఇది సకల ముముక్షలో కూడా న్యాయం ఏం న్యాయము అంటే అధ్యారోప అపవాద న్యాయం అంటారు అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానం బోధ తత్వజ్ఞే కల్పిత క్రమ అని మహాత్ములు చెప్తూ ఉంటారు అధ్యారోప అపవాద న్యాయం అధ్యారోపం దేనికంటారు విచారచంద్రోదములు ఏం చదువుకున్నారు వస్తువు విషయ అవస్తు కథన్ అధ్యారోపకయ్య వస్తువు ఏది పరబ్రహ్మ వస్తువు మూడు కాలాల్లో అవ్యభిచరితమై అబాధితమై ఏ వస్తువు ఉంటుందో అదే వస్తువు మరి ఏది అంటే పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ లేని ప్రపంచాన్ని కల్పించి చెప్పుట ఇది అధ్యారూపము అంటారు వస్తువు విషయ అవస్తు కథన అవస్తు ఏది ఈ దేహాదిక ప్రపంచమంతా అవస్థ ఆకాశాది ప్రపంచం అవస్తు దీన్ని వస్తువునందు అంటే పరమాత్మ ఎందు కల్పించుట ఇది అధ్యారూపం ఇక అవస్తు బాధి వస్తు కథన్ అపవాదుక అవస్తువైనటువంటి దేహాదిక ప్రపంచాన్ని ఇదంతా మిథ్యా ఇది కల్పితము ఇది వాస్తవం కాదు ఇది ఆరోపితము అని దీన్ని చెప్పి దీన్ని మళ్ళీ బాధ్ చేసేది మిత్యత్వం ఇచ్చే రూప అపవాదం చేయుట ఇది అధ్యారూప అపవాద న్యాయం అంటారు అయితే మరి అధ్యారూప అపవాద న్యాయాన్ని అనుసరించినప్పుడు మొట్టమొదలు లేని ప్రపంచాన్ని కల్పించి చెప్పవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక దాన్ని నిత్యత్వ నిత్య రూప బాధ్ చేసే అపవాదం చేసేది ఉంటుంది ఈ విధంగా అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ తేతి న్యాయం అనుసృత్యా పరమాత్మని ఆరోపితస్థ జగత స్థితి ప్రకారం సదృష్టాంతం ప్రతిజానితే పరమాత్మయందు ఆరోపింపబడినటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో దాని యొక్క స్థితి ప్రకారం అది ఏ విధంగా ఉంది పరమాత్మయందు అని దాని యొక్క స్థితి ప్రకారమును దృష్టాంత సహితంగా మంగళ శ్లోకంలో చెప్పినాడు యథా ఇథిథా చిత్రపటే దృష్టం అవస్థానం చతుష్టయం పరమాత్మని విజ్ఞేయం యథా అవస్థ చతుష్టయం అంటూ చెప్పినాడు మూడవ అంకం చూడండి యథా చిత్రపటే వక్షమానా అవస్థానాం చతుష్టయం ఏ విధంగా ఒకనొక చిత్తరు చిత్రపటము ఉందనుకోండి ఆ చిత్రపటమునకు ఏ విధంగా నాలుగు అవస్థలుంటాయో తథా తథ అదే విధంగా పరమాత్మని అపి పరమాత్మయందు కూడా పక్షమాణం అవస్థ చతుష్టయం జ్ఞేయం ఇది చెప్పబోనటువంటి పక్షమానం అంటే ముందు చెప్పబోయినటువంటి నాలుగు అవస్థలు పరమాత్మయందు కూడా ఉంటావి ఏ విధంగా చిత్రపటం నాలుగు అవస్థలు ఉంటాయో అదే విధంగా పరమాత్మయందు కూడా నాలుగు అవస్థలు ఉంటాయి ఆ నాలుగు అవస్థలు ఏవి ముందు చెప్పబోతున్నాము అంటాడు తర్వాత నాలుగో అంకం చూడండి కిమ్ తది ఇత్యాకాంక్షాయం మరి చిత్రపటం నందు అట్లే పరమాత్మయందు నాలుగు అవస్థలు ఉంటాయని మీరు చెప్తారు కదా మరి ఆ నాలుగు అవస్థలు ఏమిటి అని ఈ విధంగా ఆకాంక్ష కలిగినప్పుడు దృష్టాంత దార్థాంతిక ఉభయోహో అపి అవస్థా చతుష్టయం క్రమేణ ఉద్దిశతి దానికి సమాధానంగా దృష్టాంతం మరి దృష్టాంతం రెండింటి అందు కూడా నాలుగ అవస్థలు చూపెడుతున్నాడు రెండో శ్లోకం చదవండి యథా ధౌతో లాంఛిత రంజితరి సూత్రాత్మ విరా మొదలు దృష్టాంతంలో నాలుగవస్థలే వినండి దృష్టాంతం ఏది చిత్రపటం ఆ చిత్రపటంలో నాలుగవస్థలు చూపెడుతున్నాడు ఏమేవి ధౌతము ఘట్టితము లాంఛితము రంజితము అనే నాలుగు అవసరాలు ఉంటాయి ధౌతం అంటే వస్త్రము యథాతథంగా ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నదనుకోండి ఇంకా దానిలో ఏమి మనం మార్పులు చేర్పులు పరిణామము ఏమి చేయలేదు శుద్ధ వస్త్రము శుభ్ర వస్త్రం ఉన్నదనుకో అది ధౌతము అంటారు ఇంకా దాని ఎందుకు చిత్రపటం గీయాలంటే కేవలం శుద్ధ వస్త్రములో బొమ్మలు గీయడానికి రాదు చిత్రాలు గీయడానికి రాదు మొట్టమొదటి దాన్ని ఏం చేయాలంటే ఘటితం చేయాలి గట్టితం అని అంటే పూర్వకాలంలో ఈ అన్నమును వండినప్పుడు దాని నుంచి కొంత రసం తీస్తారు కదా ఏమిటి దానికి గంజి అంటారు ఆ గంజిని ఆ వస్త్రం మీద బాగా అద్ది దాన్ని గట్టిగా చేసేవారు పూర్వకాలంలో పద్మశాలీలు కూడా చీరను లేదా దూచెను నెయ్యాలంటే మొగ్గల మీద నెయ్యాలంటే ఆ నూలుకు మొట్టమొదలు ఈ గంజిని అంటించేవారు అంటే ఆ నూలు మాటి మాటికి తెగిపోకుండా దాన్ని గట్టిగా చేసేవారు ఆ గంజిని అంటించేవాళ్ళు ఇక్కడ అన్నం అన్నాడు అన్నలేపనం చేత గట్టితనం చేస్తారు దాన్ని గట్టిగా చేస్తారు ఇది రెండవ అవస్థ మొట్టమొదటిది కేవలం శుద్ధ అవస్థ శుభ్ర ఇది మొదటి అవస్థ ఇక రెండవది గట్టిత అంటే అన్న లేపనం చేయడం వల్ల అది గట్టిగా తయారైతుంది ఆ ఇక దాన్ని చిత్రాలు గీయడానికి మొట్టమొదలు లేఖకుడు చిత్రకారుడు తన మనసులో ఏ విధంగా చిత్రాన్ని గీయాలో ఆ మనసులో ఊహించిన ప్రకారంగా మొట్టమొదలు రేఖలు గీస్తాడు పెన్సిల్తోని కానీ ఇంకా వేరే పరికరాలు ఉంటాయి అనుకోండి మసి మొదలైనట్లు వాటితోని రేఖలు గీస్తాడు అది లాంఛితం ఇది మూడవ అవస్థ ఆ పైన ఊహించిన ప్రకారంగా ఆ చిత్రం రేఖలు గీసాడు గీసిన తర్వాత ఇప్పుడు ఆ చిత్రంలో ఇక ఎక్కడెక్కడ ఏ ప్రకారమైనటువంటి రంగు వేయాలో వేస్తాడు ఆ చిత్రానికి వస్త్రాలు కూడా ఉంటాయి అది ఒక మనిషిని గీసాడు అనుకోండి చిత్రలేఖనం చేశాడు ఒక పురుషుడో ఒక స్త్రీయో ఒక బొమ్మ గీసాడు అప్పుడు అతనికి వెంట్రుకలు ఏ విధంగా ఉండాలి కనులు ఏ విధంగా ఉండాలి ముఖం ఏ రంగులో ఉండాలి మరి తన యొక్క వస్త్రాలు ఏ ఏ రంగులు వేస్తే బాగుంటుంది అని అన్ని ఊహించి ఏ అవయవానికి ఏ రంగు వేయాలో ఆ రంగు వేసిన తర్వాత అప్పుడు అది ఆ చిత్రపటము పూర్తి అవుతుంది అప్పుడు అది రంజితం మనబడుతుంది రంగులు వేయబడిన తర్వాత అది రంజితం మనబడుతుంది ఈ విధంగా దౌతము అనేది శుభ్ర అవస్థ మొట్టమొదటిది తర్వాత అన్నలేపనాదుల చేత దాన్ని గట్టిగా చేస్తారు ఈ గట్టితం అనేటువంటిది అవస్థ ఇక ఆ చిత్రాన్ని ఊహించిన ప్రకారంగా లాంఛనం చేస్తాడు రేఖలు గీస్తాడు ఇది మూడవ అవస్థ లాంఛిత అవస్థ ఇక రంజితం అనేది రంగులు వేసిన తర్వాత ఏర్పడినటువంటి అవస్థ ఇది రంజిత అవస్థ అంటారు ఈ ప్రకారంగా దృష్టాంతంలో నాలుగు అవస్థలు చెప్పాడు చిత్రపటంలో నాలుగు అవస్థలు ఉంటాయి అని చెప్తున్నాడు అదేవిధంగా దారింతంలో ఈ విధంగా శుభ్ర వస్త్రం యొక్క స్థానంలో శుద్ధ చైతన్యం మాయ మలము లేనటువంటి కేవలం శుద్ధ చైతన్యము ఇది మొదటి అవస్థ ఇది చిత్త అనబడుతుంది ఆ తర్వాత మాయను కల్పించుకొని మాయను అభిమానిస్తే అప్పుడు అంతర్యామి లేదా ఈశ్వరుడు అనపడతాడు ఇక ఆ మాయను తీసుకొని సంకల్పం చేసి ఏ కోహం బహుశ్యాం ప్రజా ఏయా తదక్షత అనే విధంగా సంకల్పం చేసి ఈ ఆకాశాది పంచభూతాలను మాయ నుండి ఉత్పన్నం చేస్తాడు అంటే ఇంకా అవి పంచీకరణం కాలేదు అపంచీకృత భూతాలు అంటారు ఆ అపంచీకృత భూతాల యొక్క కార్యమైనటువంటి లింగ శరీరం సమస్టి లింగ శరీరం ఈ సమష్టి లింగ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని అభిమానించినప్పుడు అతడు సూత్రాత్మ లేదా హిరణ్య ఇక ఆ సూక్ష్మభూతాలను ఈశ్వరుడు సంకల్పం చేసి వాటిని పంచీకరణం చేసి స్థూల భూతాలుగా మారుస్తాడు స్థూల భూతాలు ఏర్పడతాయి ఆ స్థూల భూతాల కార్యమే ఈ స్థూల శరీరము ఈ ఒక్కొక్క విష్టి వెష్టి స్థూల శరీరాలు అన్ని కలిస్తే సమష్ స్థూల శరీరాలు ఆ సమష్ స్థూల శరీరాన్ని అభిమానించిన వాడు విరాట్ వైశ్వనరుడు అనబడతాడు ఈ విధంగా కేవలం శుద్ధ చైతన్యము అది మొదటి అవస్థ అంతర్యామి రెండవ అవస్థ ఇక సమస్త సూక్ష్మ శరీరాన్ని అభిమానిస్తే సూత్రాత్మ లేదా హిరణ్య గర్భుడు అనబడతాడు ఇది మూడవ అవస్థ ఇక సమస్త స్థూల శరీరాన్ని అభిమానిస్తే విరాట్ లేదా వైశ్వనరుడు అనపడతాడు ఇది నాలుగవ అవస్థ ఈ విధంగా దారింతంలో నాలుగ అవస్థలు పరమాత్మ ఎందు తర్వాత దానికి టీక చూడండి ఆరో అంకము ధౌతహిత లాంఛిత రంజిత ప్రకారా చతస్ర అవస్థాయ పరమాత్మని అిత్ అంతర సూత్రాత్మా విరాట్ అవస్థచతు బోద్ధవ్యం ఇర్థంగా చిత్రపటలో ధౌతము ఘట్టిము లా నాలుగు అవస్థలు చిత్రపటంలో ఉంటాయో అదే విధంగా పరమాత్మయలు కూడా చిత్ అంతర్యామి సూత్రాత్మ విరాట్ అని నాలుగు అవస్థలు పరమాత్మయలు కూడా ఉంటాయి అని బోద్ధవ్యం ఇదంతా ఆరోపం ఇక్కడ అధ్యారోప అపవాద స్వీకరించి చెప్తున్నాడు కేవలం ఉన్నది శుద్ధ చైతన్యమే కానీ దాని మాయను కల్పించున్నాడు ఆ మాయ చేత సూక్ష్మ సృష్టి స్థూల సృష్టిని కల్పించడం జరిగింది ఇదంతా అధ్యారూపము అంటారు తర్వాత ఇప్పుడు మూడో శ్లోకానికి అవతారిక చూడండి దృష్టాంత స్థితానం అవస్థానం స్వరూపం క్రమేణ ఉత్పాదతి దృష్టాంతంలో అంటే చిత్రపటంలో ఉన్నటువంటి అవస్థలు వాటి స్వరూపము క్రమంగా చెప్తాడు ధౌతం అంటే ఏమిటి ఘటితం అంటే ఏమిటి లాంఛితం అంటే ఏమిటి రంజితం అంటే ఏమిటి విధంగా దృష్టాంతం యొక్క నాలుగు అవస్థలను విస్తారంగా చెప్తున్నాడు మూడో శ్లోకం స్వతశ్రోత్ రంజితో వర్ణ పూరణాత్ స్వత శుభ్ర అత్రము ఏ విధమైనటువంటి దానిలో పరిణామ విశేషం చేయకుండా జంక ఎట్లా ఉన్నదో అట్లనే శుభ్రమైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది ధౌత అవస్థ అంటారు అది మొదటి అవస్థ ఇక అన్న విలేపనాది గట్టిత అన్నం గనుక దాని లేపనం చేసినట్లయితే అంటే అన్నం అనుకోండి గంజి అనుకోండి ఆ వస్త్రం లేపనం చేస్తే అది గట్టిగా అవుతుంది అది గట్టిత అవస్థ రెండవ అవస్థ ఇక మస్యాకారాయి లాంఛిత ఇక మసి లేదా సాయి శిరా లేదా పెన్సిల్ తోని రేఖలు గీస్తాడు తన ఊహించినటువంటి ఆ చిత్రాల యొక్క ఆకారమును మనసులో పెట్టుకొని అదే ప్రకారంగా మర్షితోని లాంఛనం అంటే రేఖలు గీస్తాడు ఇది లాంఛిత మూడవది ఇక రంజితో వర్ణపూరణాత్ ఆ రేఖలతోని చిత్రంను గీసిన తర్వాత దానియందు విధమైనటువంటి రంగు వేయాలో ఆ రంగు చేత ఆ చిత్రమును పూరణం చేస్తాడు పూర్తి చేస్తాడు అది రంజిత అవస్థ అనబడుతుంది ఈ విధంగా దృష్టాంతంలో నాలుగు అవస్థలు చెప్పినాడు తొమ్మిదవ అంకం చూడండి అత్ర ఆశు అవస్థాసు మధ్య నాలుగు అవస్థలు ఉంటాయని చెప్పినాడు ఆ నాలుగు అవస్థలలో మొట్టమొదటి స్వతహ ద్రవ్యాంతర సంబంధం వినా శుభ్రో దౌత ఎత్తుతే స్వతహాగా స్వభావత వస్త్రం ఎట్లా ఉండదు అట్లే ఉన్నటువంటిది వస్త్రమునకు ధౌతము అంటారు శుభ్రము అంటారు అంటే ద్రవ్యాంతర సంబంధం వినా అంటే ఏదైనా రంగు గానీ వేసినట్లయితే వేరే ద్రవ్యము దాని ఎందుకు ఆరోపించినట్లు అవుతుంది కానీ అలాంటిది ఏమీ చేయలేదు రంగు వేయలేదు ఇంకా గీతలు గీయలేదు శుద్ధం అటువంటి అవస్థకు శుభ్ర అవస్థ ధౌత అంటారు ఇక అన్నేన లిప్తో ఘట్టిత ఎప్పుడైతే అన్నం చేత లేదా గంజ చేత లేపనం చేస్తాడో అప్పుడు ఘట్టిత అవస్థ వస్తుంది రెండవ అవస్థ ఇక మసిమయై ఆకారై యుక్తో లాంఛిత ఇక మసితోని సాయితోని రేఖరు గీసినట్లయితే అది లాంఛిత అవస్థ అనపడుతుంది ఇక యథాయోగ్యం వర్ణై పూరితో రంజిత శాత్ ఇక ఆ చిత్రానికి ఏ అవయవానికి లేదా వస్త్రాలకు ఆ చిత్రం లానికి కూడా వస్త్రాలు ఉంటాయి కదా ఆ వస్త్రాలకు ఏ ఏ రంగులు వేయాలో ఆ రంగులు చక్కగా యోచించి చిత్రమును రంగులు వేసి దాన్ని పూర్తి చేస్తాడు యథాయోగ్యం వర్ణేహి పూరిత రంజిత శాత యథాయోగ్యంగా రంగుల చేత పూరించి ఆ చిత్రమును పూర్తి చేస్తాడు ఇక రంజిత అంటారు ఈ నాలుగు అవస్థలు దౌతము ఘటితము లాంఛితము మరియు ఈ ప్రకారంగా నాలుగు అవస్థలు చిత్రపటంలు చూపెట్టాడు ఈ విధంగా మూడు శ్లోకాల వరకు తెలుసుకున్నాము నాలుగో శ్లోకం నుంచి రేపటి నుంచి తెలుసుకున్నాం హరివంపత సహనౌత్తు సహవీర్యం కరజస్విషావై ఓ శాంతి